ఆ అపమ సూర్యాయ స్వహా ఒక్క హోమమే చేస్తారు వృధాస్తమైన సూర్యాయ స్వహాస్తారు సూర్యుడు అలా చేయడు ఒక్కసారి చేస్తారు ఒక్క ఆహుతి ఆ ఆహుతి ఇచ్చేప్పుడు సూర్యుడిని స్మరిస్తారు ఎన్నిసార్లు స్మరిస్తారు ఒక్కసారి స్మరిస్తారు ఫలం అంత వచ్చింది ఇది వ్యవస్థ అదేవిధంగా ఇక్కడ కూడా అహం బ్రహ్మాస్మి అని ఒక్కసారి స్మరించేస్తే వీరికి మొక్క పైగా నేను బ్రహ్మను కాదని తెలుసు అనుకుంటూనే నేను బ్రహ్మను కాదని అవలకి వెళ్తాను భేద దృష్టి కదా నేను బ్రహ్మను ఎందుకు అవుతానండి నేను బ్రహ్మను అవుతాను బ్రహ్మెక్కడ నేనెక్కడా నేనెక్కడా బ్రహ్మ వేయకుంఠంలో నేను బ్రహ్మను అవుతాను కానీ శృతి అలా చెప్పింది కాబట్టి అహం బ్రహ్మాష్మి అయితే ఏంటంటే మళ్ళీ నేను ఇంకా బ్రహ్మను కాను ముందు క్షణంలో బ్రహ్మను కాదు తర్వాత క్షణంలో బ్రహ్మను కాదు ఆ క్షణంలో కూడా బ్రహ్మను కారణం బ్రహ్మను అని భావన చేస్తాను భావన చేయడం అంటేనే అతస్మీవస్త వీరికి మోక్షం వచ్చేస్తుంది అనే నిర్ధారణకు వచ్చినట్లు అవుతుంది అదే అంటున్నారు సదాత్మతత్వం వీరికి సదాత్మతత్వం తెలియక్కర్లేదు నేను సద్రూపుడను అని తెలియక్కర్లేదు వీరికి అహం బ్రహ్మాస్మిని లేకపోతే అహం సదస్మి అని ఒక్కసారి అనుకుంటాడు అనుకోగానే మోక్షం ప్రకృతి బుద్ధి మాత్రకరణం బుద్ధి అంటే ఉపాసన ఒక్కసారి భావన చేసినంత మాత్రాన మోక్షప్రవసం కాదు మోక్షం వచ్చేస్తుంది ఇంకేమి అందరికీ మొత్తం ఒక్కసారి అహం బ్రహ్మాస్మి అని వేసుకోవడం కానీ ముందు నేను బ్రహ్మగా తర్వాత బ్రహ్మగా అప్పుడు కూడా బ్రహ్మ కాదు గురిగా అనుకోవడం అప్పుడు బ్రహ్మ అయితే అనుకోవడం ఎందుకు కాబట్టి ఇలాగంటే ఒక విద్యూరమైనటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది కనుక వీరి ఉపాసనా వాక్యము కాదు తర్వాత నచ తత్వమ సీత్యుక్తే నాహంసది ప్రమాణవాక్య జనిత బుద్ధి నివర్తయ శక్యా నోర్తనేటిగా శక్యం వక్తుం ఇది ఒక పూర్వపక్షం పూర్వపక్షాన్ని ఖండించే వాచ్యం ఈ పూర్వపక్షం ఏమిటంటే ద్వైతి కొంత అహంకారంతో చేసే పూర్వపక్షం ద్వైతవాదులు ద్వైతవాదులు అంటే ఏమిటి ద్వైతం మీద బాగా నిష్ట కలిగి అద్వైతం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళు ఎలాగోలాగా ఈ ద్వైత భా అద్వైత భావాన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేసేటువంటి పూర్వపక్షం దానికి శంకరుడు సమాధానం కూడా కొంత ఫోర్స్గా సమాధానం చెప్తారు ఇక్కడ నేను రాసుకున్న ఆ పెన్సిల్ తో ప్రతిబంధియా సమాధానం అని రాసుకున్నాను మా నాన్నగారు అన్నారన్నమాట అది నేను ప్రతిబంధీ సమాధానం అంటే పూర్వపక్షాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో ఒక ప్రేమతోటి సమాధానం చెప్పడం ఒక పద్ధతి ఇంతవరకు అలా నడిచింది ఇంకొక స్టెప్ ఇంకొక పరిస్థితిలో ఆ యొక్క నేచర్ నిబట్టి అది కొంచెం అసందర్భమైన పూర్వపక్షం అయితే ఎదురు దాడి చేసి ప్రసమాధానం పెట్టు అలా ఉంటుంది ఇదంతా కూడా భాష్యంలో ఉండేటువంటి మెళకువలో తెలుసుకోవడం అని అంటారు ఇక్కడ పూర్వపక్షం అంటే చూడండి తత్వమసి అని అన్నాడు ఆచార్యుడు ఆచార్యురాని పురుషులేదే కదా అని ఆచార్యుడు అన్నాడు అంటే వీడికి విన్నాడు విని ఇప్పుడు వీడికి ఆ జ్ఞానం కలిగింది ఏమని నేను అహం సద్ అస్మి అని జ్ఞానం కలిగింది ఇప్పుడు ఈ జ్ఞానం అలా కలుగుతేనే నాహం సత్ అని వీడు అనుకుని ఆ కలిగిన జ్ఞానం కూడా తుడిచిపెట్టిపోయింది ఇది పొరపక్ష అంతే కదా కాబట్టి క్లాసులో కూర్చున్నప్పుడు తత్వమసేనగానే అహంసదస్మి నేను ఆ సద్రూపుడను అహమస్మి అహమస్మి సద్పుడును తెలుస్తుంది కదా మనం మళ్లీ వీధిలోకి వెళ్ళినప్పటికీ మీరు అలాగ వీధిలోకి మీరు వెళ్తారు అలాగ రూమ్ లోకి నేను వెళతాను నేను సత్తుగా నీరు సత్తుగా వేల బోల వాళ్ళది నాహం సత్ అని అంతగా ఉన్న సదస్వి అనే భావన జ్ఞానం ఏదైతే కలిగిందో అది ఎదురు దక్క కాబట్టి నువ్వు జ్ఞానం అంటున్నారే ఆ జ్ఞానం మాత్రం ధరించిందే ఉంది అలా పుట్టింది మళ్ళీ వెంటనే అహంసత్ అని జ్ఞానం కలిగింది నా అహంసత్ అనే జ్ఞానం వచ్చేసి ఈ అహంసత్ అనే జ్ఞానాన్ని నివర్త నివర్తించేసింది అని అంటావేమో నా శక్ అలా నివారణ చేయటానికి సంభవము కాదు అలా కాదండి మాకు అలాగే ఏంటంటే మీ జ్ఞానం పుట్టలేదు మీ జ్ఞానం పుట్టినలో ఎందుకున్నా పుట్టలేదు నీకు జ్ఞానం జ్ఞానం పుట్టినట్లయితే అది నివారణ చేయటం కాదు వాక్యం చూడండి మళ్ళీ సదితి సారీ ప్రమాణవాక్యజనితంసత్ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ తమవసీత ప్రమాణవాక్యజనితహంసది నివర్తం నక్యా అంటే వాక్యాన్వయంలో పట్టుదలగల వాళ్ళ కోసం నేను చెప్తాను తత్వమతి అని చెప్పగానే ఆ ప్రమాణవాక్యం అంటే జ్ఞానాన్నిచ్చి వాక్యం ఉపాసన వాక్యం కాబట్టి ప్రమాణవాక్యం వెంటనే జ్ఞానం కలిగింది అవును నేను సద్రూపుడను అని జ్ఞానం కలిగింది కలిగిన వెంటనే మళ్ళీ నాహంసత్ నేను సత్యక్కడయ్యానండి అని జ్ఞానం పోయింది కాబట్టి ఆ కుట్టిన జ్ఞానాన్ని మళ్ళీ నాహంసత్ అనే జ్ఞానం వచ్చేసి తుడిచిపెట్టేసింది అలా అయిపోతుంది అన్ని అంటారేమో అలా కాదండి మాకు అయిందంటే మీకు పుట్టలేదు జ్ఞానం పుట్టిందన్న పుడితే తిరిగి పెట్టడం అనే ప్రసక్తే లేదు అది ఒక కలసం ఇంకొకటి రెండవది ఏంటి నా ఉత్పన్నా ఇది నా రెండు రెండు నాడు ఇంకొకటి అంటాడు తత్వమసేన ఆచార్యుడు అన్నాడండి ఆచార్యుడంటే మాకు జ్ఞానం కలగనే లేదు అహం సదస్సు నేను మాకు జ్ఞానం కలగాలిగా నాకెక్కడ కలిగింది నేను ఏదో ఆఫీస్ పని అయిన తర్వాత ఖాళీగా ఉంది ఆయన ఏదో మాట్లాడతాడు వెన్ను వచ్చి కూర్చున్నాను అదే భావంతో ఇంకా ఇప్పుడు కూడా అదే భావంతో ఉన్నాను లేదని అహం సదస్సునే జ్ఞానం నాకు కాబట్టి జ్ఞానం కలగదు అన్నాను వీళ్ళు ఎందుకంటే ప్రమాణవాక్యం అది అది ప్రమాణవాక్యం తత్వమతని చెప్పినప్పుడు నీకు జ్ఞానం కలగలేదంటే అది ప్రమాణవాక్యము యొక్క దోషం కాదు నీవు అధికారి కాదు ఇప్పుడు సినిమాకి వెళ్ళారు మీరు బొమ్మలన్నీ అలుక్కుపోయినట్టు కనపడుతుంది అప్పుడు ఏం చేస్తారు ఈ సినిమా థియేటర్ వేస్తూ ఈ ప్రాజెక్టు వేస్తూ అంటారా లేకపోతే మొన్నడు ఆఫలం ఆలోచిస్తూ వెళ్తారా బస్ కరణ దోషం ఒకసారి ఏమైందంటే నేను స్కూల్ వెళ్ళా కాలేజీకి వెళ్ళాను వెళ్ళినప్పుడు మ్యాచ్ ప్రశ్న బోర్డు మీద రాస్తారు అది మనం ఐట మీద రాసుకుని సమాధానంగా ఆయన బోర్డు మీద ప్రశ్న రాసేస్తారు మ్యాథమాటిక్స్ రాసేసి రాసేసి తర్వాత నేనే నేను వెనకాల బెంచులో కూర్చున్నాను నాకు అలవాటు నేను వెనకాల బెంచ్లో కూర్చున్నాను నేనేం చేశానంటే ఆ టీచర్ నిలబడే ప్లాట్ఫామ్ ఉంటుంది చూడండి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఆ ప్రశ్న ఎక్కించేస్తుంది కాయితం మీద మళ్ళీ వచ్చి నా టైం అని కూర్చున్నాను కూర్చుని ప్రశ్న రాసేసి ఆయన చూపిచ్చేసాను పరీక్షలో అప్పుడు ఆయన పరీక్ష తాయితే ఎందుకు వెళ్లదామనిపించాను అక్కడ కూర్చునే ప్రశ్న రాసుకోకుండా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూర్చుకోలపడేందుకు రాస్తున్నాం అంటే అక్కడ నుంచి సరిగ్గా కనపడదండి దూరంగా రాన్నారు ఇంకా ఆయన వచ్చారు కదా వెళ్ళి చూశారు నాకు కనపడుతుంది రా నీకు కనపడకపోవడం ఏంటి అని అప్పుడు ఆయన చెప్పారు నువ్వు కళ్ళదోడ పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పటిదాకా కళ్ళదోడ పెట్టుకోవడం అన్నది ఒకటి ఉందని నేను అడిగాను వేదం వల్లించడం ఇంకా ప్రపంచం ఏమి తెలియని బట్టి పెడితే అలాగుండి అప్పుడు నువ్వేం చేస్తావంటే ఇంటికి వెళ్ళి నువ్వు ఇంట్లో వాళ్ళతో చెప్పు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళదోడ పెట్టుకోవాలి అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే అప్పుడు కలదోడు కడింది అప్పటి నుంచి ఇదో ఇప్పటిదాకా అదే కలదోడు నడుస్తున్నాం ఏదో మార్పులు చెప్పు వచ్చినాం ఎదుపా కరణ దోషం అది కనపడకపోతే కరణ దోషం అనాలి కానీ అది అదేదో అలా రాసేదైనా అంతా అరుక్కుపోయినట్టు కాబట్టి అధికారి దోషం ఉంది అధికారంలో మీ మీకు ఒక నేను ఫలానా ఎక్కిననేటువంటి ఆ సంస్కారము అది బాగా మత్తి పెట్టినట్టు ఉంటుంది అదొకటాన పోదు కాబట్టి మీరు మళ్ళీ మననం చేయాల్సి ఉంటుంది మళ్ళీ శ్రవణం చేయాల్సి ఉంటుంది కానీ వాక్యం వల్ల జ్ఞానం పుట్టదు నోతున్నా ఒకవేళ పుట్టినా మళ్ళీ సంసార జ్ఞానం వచ్చి దాన్ని తుడిచిపెట్టేస్తుంది కాబట్టి పుట్టినా ఉపయోగం లేదు అని ఇలాంటి పూర్వపక్షాలు చేయటం తప్పు నువ్వు అలాంటి పూర్వపక్షం చేస్తే నీ నేను ఇంకో పూర్వపక్షం చేస్తా ఇది కర్మమీమాంసకుల పూర్వపక్షం శంకరాచార్యులు కర్మమీమాంసకులను నేను పేరు ఎందుకంటే శంకరాచార్య ఇదే స్పిరిచువల్స్ కర్మమీమాంసక కాబట్టి స్పేల్ చేయరు ఆయన పురపక్షం చూడండి ఎలా ఉండదు ఆయన సమాధానం ప్రతిదంధ్యా సమాధానం సర్వోపనిషద్వాక్యానా తత్పరత ఉపక్షయాత్ ఉపక్షయా సో ఎందుకంటే తత్వమసి అనే ఈ ఒక్కోపనిషద్వాక్యమే కాదు మీరు ఏ ఉపనిషత్తు తీసుకున్నా ఎన్నెన్నో ఎన్నెన్నో వాక్యాలు గుట్టలు గుట్టలుగా వాక్యాలు అవి అభేదాన్ని బోధిస్తున్నాయి అసలు ఉపనిషత్తులు పెద్ద టెక్స్ట్ ఉంటుంది ఆ మొత్తం టెక్స్ట్ యొక్క తాత్పర్యం తాత్పర్యం అంటే ది అల్టిమేట్ గోల్ దిన్స్ దేనికోసం ఇంతలాగా వివరిస్తోందో అది తాత్పర్యము అంటారు సో ది అసెన్షియల్ టీచింగ్ ఏమిటంటే అభేదాన్ని చెప్పడం ఏంట చెప్పడం కోసమే ఉపక్షయం అంటే పర్యవస్థానం ఇంతలాగా స్టోరీ కింద చెప్పొచ్చి ఆరుని శ్వేత కేత చెప్పి చెప్పి చెప్పి అల్టిమేట్ గా దేంట్లో పర్యవసానము పర్యవసానం అంటే కల్బినేషన్ ఉంటారు ఇంగ్లీష్లో దాన్ని అది చెప్పేసి అహంయ అని ఉపనిషత్తు విరమేస్తుంది చెప్పదలుచుకునేది పూర్తయింది అని అదిగో అది అల్టిమేట్ గా చెప్పిందాన్ని పర్యవసానము అంటారు సర్వ ఉపనిషద్వాక్యములకు పర్యవసానము ఆత్మస్వరూపము బ్రహ్మ అని చెప్పి ఎందేగలదు కాబట్టి అటువంటి ఉపనిషద్వాక్యము జ్ఞానాన్ని ఆ విధంగా దానివల్ల జ్ఞానం పుట్టదని ఒకవేళ పుట్టినా మళ్లీ సంసార జ్ఞానం చేత పూచివేయబడుతున్న నువ్వు వండము అది ఉపనిషత్తుల యొక్క ప్రమాణం లేద నువ్వు ఎదురుదడి చేత చాలా తప్పదు పుట్టదంటే పుట్ట కలనా వారికి పుట్టలేదు లేకపోతే నీకు పుట్టలేదు కళాణ వారికి పుట్టలేదు అంటే ఇప్పుడు రమణ మహర్షికి కలిగిన జ్ఞానం ఇంకా కలవలేదంటే ఆ జ్ఞానం తప్ప కాదు వాడి తప్పదు కరణ దోషం కరణం అంటే ఇన్స్ట్రుమెంట్ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన ఇన్స్ట్రుమెంట్ బుద్ధి వాడి బుద్ధిలో దోషం ఉంటుంది వాడి బుద్ధి నిండా భయాలు ఉంటాయండి భయం ఎందుకుంటుందో తెలిసిన ఈ దేహము నేను అనే భావన్ని బట్టి భయం వస్తుంది కామనెందుకు వస్తుంది ఈ దేహము నేను దీనికి సంబంధించింది నాది అనే భావనను బట్టి కామన్ వస్తుంది వీడు బుద్ధి నిండా కామనలు భయాలు అటువంటి స్థితిలో ఉన్నవాడు అహం బ్రహ్మాస్మీ అనే భావన కూడా వాడి మనస్సుకు కలగదు వాడేమో నా మనస్సుకు కలగట్లేదు కాబట్టి నీ తప్పు అంటే అది ఎంత దోషం అది అలాగే కరెక్టం కాబట్టి ఉపనిషత్తులు ప్రమాణం అవి ఒక సత్యాన్ని బోధిస్తున్నాయి కాబట్టి నాకు నాకు జ్ఞానం కలగలేదంటే నా మనస్సులో ఉండే దోషం అంతేకాని ఉపనిషత్ వాక్యానికి ప్రామాణిక దోషము కాదు నువ్వు అలా అంటున్నావు కర్మవాది అంటున్న మాట అయితే నువ్వు కర్మవాదివి కదా నేను కూడా నిన్ను ఇలాగే వదిలిదారి చేస్తే నువ్వు నిలపడలేవంటున్నా ప్రతి ద్వా సమాధానం ఆయన ఏమంటారు చూడండి యథాగ్నిహోత్రాది జ అగ్నిహోత్రాది కర్తవ్యత బుద్ధీనా అతథా అనుత్పన్నంక్యే వక్ దీనికి ప్రతిబంధ్య సమాధానం తృతీయవచన ప్రతిబంధీకి ప్రతిబంధ్య గౌర్య ప్రతిబంధ్య సమాధానం అంటే ప్రతిబంధీ పద్ధతిగా సమాధానం అంటే ఏమిటి ఎగరవాడి కాలకు బంధం వేయడం అంటే ఓకే తత్వనసేన ఉపనిషత్తు చెప్తే జ్ఞానం కలగదను అంటున్నావు కదా నేను మాట్లాడుగుతా చెప్పు శృతి లేదా ఏం చెప్తోందంటే అగ్నిహోత్రము మొదలైన విధివాక్యాలున్నాయి అగ్నిహోత్రం జుహుయాత్ స్వర్గకామ అని విధివాక్యం ఆది శబ్దం చేత చిత్రయా చేత పశుకామహ ఇలాంటి మూడు వాక్యాలున్నాయి ఈ విధివాక్యాలున్నాయి అది వెన్నం అగ్నిహోత్రం జుహుయాత్ అని వాక్యం శృతి చెప్పింది విన్న వింటే నీకు అగ్నిహోత్రము మనం చెయ్యాలి అనే బుద్ధి కలిగిందా లేదా అగ్నిహోత్ర కర్తవ్యత బుద్ధి కలిగిందా లేదా సపోజ్ నేనంట వేదము అగ్నిహోత్రం జుహుయా అని విధి వాక్యము విధించటము వ్యర్థము ఎందువల్లంటే అగ్నిహోత్రం చేయాలి అనే బుద్ధి పుట్టదు అవునండి పుట్టదు లక్షణమన్నా మరి పుట్టని వాళ్ళు ఆ బుద్ధి పుట్టిన వాళ్ళు లక్షణమన్నా పుట్టట్లేదు అగ్నిహోత్రం జిహ్యాత్ అంటే ఎవరు చేస్తున్నారు అగ్నిహోత్రం సిగరెట్లు కట్టుకుంటే కుట్టున్నారు ఎవరు చేస్తున్నారు అగ్నిహోత్రం లక్ష మంది నేను చూపిస్తాను అగ్నిహోత్రం జిహ్యాత్ అంటే వాళ్ళు సర్లే అర్థమైంది అర్థమైందండి వెళ్ళి వెళ్లి పడకుండా వాడు అగ్నిహోత్రం చేయడు కాబట్టి బుద్ధి పుట్టదు తర్వాత ఒకవేళ ఏదైనా కాలం ధర్మం కాలు పుట్టినా అగ్నిహోత్రం జిహ్యాతని కర్తవ్య బుద్ధి పుట్టింది పుట్టి వేడి ఇంక పోని అగ్నిహోత్రం చేద్దాం అనుకునే మిత్రుడు పిలిచాడు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళండి అమ్మని పిలిచాడు మహానేస్తాడు ఆ బుద్ధిని పిలిచిపెట్టేస్తుంది ఇంకో బుద్ధి కాబట్టి నీ అగ్నిహోత్రం చేయాలనే విధి వాక్యం వ్యర్థము అని ఎందుకంటే తప్పదు అలా అనుకోవద్దు లక్ష మందికి పుట్టకపోవచ్చు కోటి మందికి పుట్టకపోవచ్చు ఒకడికి పుడుతుంది బుద్ధి అగ్నిహోత్రం చేయాలని బుద్ధి పుడుతుంది ఉప్ప ఉపా వెంకటేశ్వర స్వామి గారి వరకు ఒక ఆయన ఆయన నిజంగా సన్యాసం చేసుకున్నారు మొన్న నేను కలిశాను ఆయన ఆయన అగ్నిహోత్రం నిత్యం చేసేవాడు హైదరాబాద్ మొత్తం లేదు ఆయన ఒక్కడే అగ్నిహోత్ర హైదరాబాద్ మొత్తం లేదు ఆయన ఒక్కడే ఇంక రెండో మళ్ళీ కృష్ణా డిస్టిక్ పోవాలి అగ్నిహోత్రం చేసేవాడు చూడాలంటే ఇప్పుడు ఆయన కాస్త సన్యాసం వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇంకా హైదరాబాద్ లో వాడు అగ్నిహోత్రం చేసేవాడే నాకు తెలుసు అంటే అర్థం ఏంటో అగ్నిహోత్రం వివా స్వర్గకా మహానే విష వాక్యం ఎందుకంటే ఆ బుద్ధి ఎవరికి పుట్టట్లేదు ఒకవేళ కర్మకాలి పుట్టినా మళ్లీ తిరిగిపోతుంది కాబట్టి వ్యర్థం అన్న అలా నేను చెప్తేనే ఒప్పుకుంటావా అలా నేను చెప్పకూడదు అలా చెప్పరాదు తప్పదు అదే విధంగా తత్వమస్యనే జ్ఞానవాక్యం వ్యర్థం అది ఎవరికి బుద్ధి జ్ఞానం కలగదు కలిగినా అని నువ్వు అనకూడదు మా ఉపనిషత్వాక్యాల మీద నువ్వు దండయాత్ర చేయటం నువ్వు అలాగంటే దండయాత్ర మొదలుపెట్టాయంటే నీ కర్మవాక్యాన్ని నేను తిరిగి అని ప్రతిబునిగా సమాధానం చెప్పారు జనరల్ గా అలాంటి సమాధానం చెప్పరు ఎందుకంటే నువ్వు నేను ఆరాధించే దేవతను నువ్వు ఇచ్చే కాబట్టి ఆరాధించే దేవత నేను చెప్తానన్నట్టుగా ఉంటుంది అలా చెప్పరు కానీ లేదము ప్రమాణం కర్మకాండలో అక్కడ పరిస్థితిలో అది ప్రమాణం జ్ఞానకాండ దగ్గరికి వచ్చేప్పటికీ ఈ ప్రామాణ్యం వేరే దీని పరిస్థితి వేరే తీసుకొచ్చి ఆ నియమాలు తీసుకొచ్చి దీని ప్రామాణ్యాన్ని చెడగొట్టి కర్మకాండలో భేద ఉంది జ్ఞానకాండలో కూడా భేదాన్నే ప్రవేశపెట్టే ప్రయత్నము చుప్పించే ప్రయత్నము తప్పు అలాంటి ప్రయత్నాన్ని కర్మమీమాంసకులు చేశారు అది తప్పు ఎత్తుక్తం సదాత్మా సన్ ఆత్మానం కథం నీయా మనం మర్చిపోయాం ఈ శంక కురపక్షి చెప్పిన శంక మనం మర్చిపోయాం కానీ శంకర్లు మర్చిపోలేదు అది మళ్ళీ గుర్తు చేసి తనకు సమాధానం చెప్తున్నాను ఎక్కువ ఉత్తం పురోపక్షిక ఇంకో మాట చెప్పబడింది ఏమని చెప్పబడింది అంటే కూడా నేను సద్గూపుణ్ణయితే నాకా సంగతి తెలియకపోవడం ఏంటి నువ్వొచ్చే తత్వం సింగ్ చెప్పడం నాకు నేను ఏమిటో నాకు అయ్యా మీరు వెయ్యి రూపాయలు లోన్కి పెంచండి లేదండి నా దగ్గర లేకపోవడం మీ బిరువాలో ఉన్నాయండి వెయ్యి రూపాయలు అని చెప్పాడు అనుకోండి ఎంత కోపం వస్తుంది విరోధం లేదో నిండుస్తావు నాకు తెలుస్తుందా నీకు తెలుస్తుందా వెళ్ళవటా అది కోపం వస్తుంది అదే విధంగా నేను సద్రూపుణ్ణ నేనేమో గ్రహస్తుని ఏదో దృఢింపించింది కళక్షేపం చేసుకుంటుంటే నువ్వు వచ్చి నాకు సద్రూపుణ్ణని నేను సద్రూపు నువ్వొచ్చి చెప్పడానికి నాకు నా నేను ఒకవేళ సద్రూపుడు అయితే నాకే తెలుసు ఇది నాకు అలాగే తెలియలేదు కాబట్టి నేను సద్రూపుణ్ణి కాదు ఏం కాదు వెళ్ళి అని ఒక గౌరవపక్షం అది వాడు అంటాడు గౌరవపక్ష అలా అడుగుతాడు నా అది దోషం కాదు నా సంతోష తత్మణి అని చెప్పడం వ్యర్థం అని వారి అభిప్రాయం అది దోషం కాదు ఎందుకంటే ఒకవేళ నేను సద్రూపంగా అయితే నాకే తెలిసి ఉండేది కథన్న జానీయ్యా తెలియకుండా ఎలా ఉంటుంది అని పరోపక్షం నా సో దోష దీని మీరు మళ్ళీ మళ్ళీ కర్మకాండ కర్మకాండ వాణ్ణి మనస్సులో పెట్టుకుని సమాధానం చెప్తున్నారు ప్రతిభియా సమాధానమే నడుస్తాం ఇంకా కార్యకరణ సంఘాత వ్యతిరిక్తోహం ఎందుకో దీనికంటే విలక్షణంగా దీనికంటే విలక్షణంగా డిస్టింగ్ట్ గా జీవుడు ఉంటాడు ఆ జీవుడు కర్త ఆ జీవుడు భోక్త కర్మ చేసుకునేది ఆ జీవుడే ఆ జీవుడే స్వర్గానికి అనుభవిస్తాడు అని కదా నీ కర్మకాండ వాడికి నీ చెప్పిది ఇటువంటి జ్ఞానము ఎవరికైనా తన గురించి తనకు కలుగుతోందా ఎవరికి నేను దేహమని అనుకుంటున్నారు కానీ సామాన్యంగా స్వభావత వాళ్ళని మిగిలేస్తే నేను దేహమును ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాళ్ళను నేను చచ్చిపోతాను అనుకుంటాడా లేకపోతే దేహము చచ్చి పర్గానికి వెళ్తాను నేను కర్తని కాబట్టి భోక్తని కాబట్టి కర్మ చేసుకోవాలి అనుకుంటాడా ఇలా అనుకోడు ఇప్పుడు కూడా ఏమని చెప్పచ్చు నేను జీవునే కర్త భోక్త నా గురించి నాకు తెలియదు అని అని అప్పుడు అడ్డ అడ్డగోలుగా చెప్పచ్చు అలాగే మనము నువ్వు ఒప్పుకోబట్టి నీ సిద్ధాంతం ఏమిటి దేహమే జీవుడు మాట తప్పు జీవుడు దేహం కంటే భిన్నంగా ఉన్నాడు జీవుడు కర్త భోక్తా అని శాస్త్రం చెప్తోంది అలా తెలుసుకో అని నువ్వు అంటున్నావా లేదా అలాగే మేము ఇంకో అడుగు ముందుకు వేసి వాడు వెళ్ళివాడా నీవు కర్తవి భోక్తవి కాదు ఆ కర్తరు అభోక్తుడు ఆత్మస్వరూపుడవు నీవు సద్రూపుడవు నీవు ఇంకో అడుగు ముందుకు వేసి మేము చెప్తాం కాబట్టి అలాగంటే అడ్డగోలు పూర్వపక్షం చేయకు అని అంటున్నాం ఐ హోప్ ది పాయింట్ కాబట్టి విజ్ఞాన అదర్శనాథ్ ప్రాణినాం విజ్ఞాన అదర్శనాత్ దేహం నశించనా నశించినా నశించని జీవుడను కర్తను భోక్తను నేను అనే విజ్ఞానము ప్రాణులకు మానవులకు సహజంగా లేదా సహజంగా నేను దేహం విజ్ఞానమే ఉంది ఆ నేను దేహం అనే విజ్ఞానం దాన్ని కాదు చెప్పిన మాట అదే రకంగా ఉపనిషత్తు కూడా పాపం తనస్వరూపం గురించే తెలియదనే భావంతో నీవు తత్ సద్రూపుడు చెప్తోంది అని ఇంకో అని సెటిల్ విశిలేషి ఇంకో మాట్లాడుకుంటున్నారు చూడు నువ్వు చెప్పు ఈ రెలిగేవిస్ట్ని చెప్పమనండి ఇప్పుడు నేను చెప్తా చూడండి దేహంతో బాటే సర్వం నశించిపోయి పక్షంలో మనం ఏ పుణ్యకర్మలు చేయక్కర్లేదు దానాలు చేయక్కర్లేదు ధర్మాలు చేయక్కర్లేదు అంతే కదా అది చార్వాకులు భస్మీభూతస్య దేహస్య పునరాగమనం తహ దేహం మట్టి బూడిదైపోతూ ఉంటాయి మళ్లీ మళ్లీ పునర్జన్మగలదు పునర్జన్మ ఎవరు లేరు దేహమే ఉన్నది అదే బూడిదే ఇంకా పునర్జన్మాలేదేం అంచేత ఏం చేయమంటావు అయితే ఏం చేయమంటావు ఏం చేయడం యావత్ జీవేత్ శుఖం జీవేత్ రుణం తృత్వా ఘతం తిపేది అని చర్వాత మహర్షి చెప్పాడు అది ఒక జోక్ లాంటి స్టేట్మెంట్ కదా ఆయన మహర్షి చెప్పిన చర్వాకర్ రిష్ ఆయన రిషా అంటే ఒక ఇబ్బంది అవుతుంది కానీ ఎందుకంటే నీతిబద్దమైన జీవితం గడిపాడు తనకు దట్టరాండ్ రస్తులను ఫిలాసఫర్ అన్నట్టుగా చర్వాత మహర్షిని రిష సో ఆయన ఏమన్నాడంటే కాబట్టి జీవుడు లేదేం లేదా వీళ్ళేమో డబ్బులు వసూలు చేయడం కోసం అలా చెప్తారు తగ్దినాలు వాటి పేరు మీద అలా చెప్పాడు ఆయన జీవుడు లేడు ఏం లేదు కాబట్టి జీవించినంత కాలం సుఖంగా జీవించండి తలవారు ధావన స్నానాలు మునికిపోతావు పుణ్యాలు ఇవేమి ఉండవు అందానవసరం అని చెప్పడానికి ఆయన చూడండి సో చెప్తే నువ్వేమన్నావు తప్పది దేహం నశించటం ఖాయమే దేహం బూడిదవ్వడం ఖాయమే కానీ నీవు జీవుడవు నీ స్వరూపం దేహం కాదు దేహము చేతులు కాళ్ళు ఉంటే తప్పవుతాడా వీటికంటే విలక్షణుడిగా ఉండి కర్తవు కదా ఎందుకంటే కర్తృత్వం అనేది కర్మేంద్రియాలతోటి తాదాత్మ్యం అయినప్పుడే కర్తృత్వం మీరు చేతులు కాళ్ళు నేనైతే కర్తనవుతానా చేతులు కాళ్ళు నేను కాదు అయినా కర్తనే అలా ఉంటుందా ఇక్కడ ఉండదు కానీ ఉంది వ్యతిరేక విజ్ఞానే నీకే ఉంది నువ్వే నువ్వే కదా నువ్వు కర్మ మీమాంస కూడా నేను దేహ వ్యతిరిక్తుడను అంటున్నావు అని మళ్ళీ కర్తనీ భోక్తనే అంటున్నావు ఎలా అయ్యో నువ్వు కర్తవీభోక్తవి కాబట్టి వ్యతిరిక్త విజ్ఞానే సతి దేహవ్యతిరిక్తమైన జీవును నేను అనే జ్ఞానం ఉండగా తేషాం కర్తృత్వాది విజ్ఞానం కఠమి సంభవతి నేను కర్తనీ భోక్తనే అనే జ్ఞానం కూడా నా గురించి నాకు అటువంటి ఎలా సంభవం అవుతుంది నేను కర్తనవ్వాలంటే దేహం నేనైతే కర్తనవుతాను ఓ నేను దేహ భిన్నమైన మళ్ళీ ఇంకొకరించి కర్తనంటావు ఎలా సంభవం అవుతుంది అది కానీ సంభవండి దృశ్యతేచ ఎందుకు సంభవం అవుతోంది అధ్ఞానం చేరి సంభవం అవుతోంది పరస్పర విరుద్ధమైనటువంటి భావనలతో ధారణలతో మనిషి బతుకుతూ ఉంటాడు మనిషి ఏమంటాడంటే నాకు ఒంట్లో బాగులేదంటాడు ఒంట్లో శరీరంలో ఆరోగ్యంగా లేదంటే ఇప్పుడు నా శరీరం అది నేను శరీరం కాదు కానీ మీరు ఒక్క నిమిషం అయితే మళ్ళీ నేను శరీరము అంటారు పోనీ నేను శరీరం అన్నవాడు నా బుద్ధి అంటాడు మళ్ళీ ఇంకోసారి కాబట్టి నువ్వు శరీరానికిగా బుద్ధిగా ఏడుతూ అంటే ఎక్కడ వ్యవస్థితంగా ఉండదు అలా ప్రతి క్షణము స్టెప్లు మారిపోతూ ఉంటాయి అంటే దీని అర్థం ఏంటంటే వాడికి వాడి గురించి తెలియదు నేను ఒకప్పుడు ఏమంటాడంటే నేను పుణ్యం చేసుకునేటువంటి వాడిను జీవును నేను కర్తను నువ్వు పుణ్యం చేసుకునే కర్తనైతే దేహం ఎలా అయ్యా మళ్ళీ దేహం అంటాడు నేను దేహం అయితే పుణ్యం చేసుకుని కర్త వెళ్ళాయో కాబట్టి ఎవరికి నుంచే కన్ఫ్యూషన్ ఇన్ని మైండ్ సైపోతాయి అయితే టోటల్ కన్ఫ్యూషన్లో ఉన్నవాడేమో నాస్తికుడయ్యాడు ఆ కన్ఫ్యూషన్ నుంచి ఒక్క స్టెప్ పైకి లేచి దేహ విలక్షణుడను నేను కర్తని భోక్తని అనుకున్నవాడు ఆస్తికుడై పుణ్యకర్మలు చేసుకుంటున్నాడు ఇంకొక స్టెప్ పైకి లేచి దేహ విలక్షణుడను ృ అభోక్తృ ఆత్మస్వరూపుడను అని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడైపోయి పరమేశ్వర స్వరూపంలో విలీనమైపోతాడు అది అలాగ మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ స్టెప్కి ఆ స్టెప్పు ఆ స్టెప్పు తీస్తెప్పు విరోధమని మాత్రం అనుకోవడం కాబట్టి కర్మమీమాంసకుల యొక్క అంటే వాళ్ళు ద్వైతవాదులు వాళ్ళ యొక్క ఏదైతే ఉన్నాయో అవి నిలబడవు ేహాదిషు ఆత్మబుద్ధిత్వాత్సాత్మవిజ్ఞానండి అలా అంటారు ఆత్మస్వరూపం అభయం కానీ భయపడుతున్న వాడికి ఆ మాట చెప్పి చూడండి మీరు వాడు భయపడుతూనే ఉంటాడు దుఃఖిస్తున్నారు దుఃఖిస్తున్న వాళ్ళ ఆత్మ యొక్క ఆనందమా కదా ఆనందం కాబట్టి మీరు దుఃఖిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఆత్మస్వరూపం ఆనందం అని చెప్పి చూడండి వాళ్ళు మరింత దుఃఖిస్తారు ఇంతకు ముందు ఆత్మస్వరూపం ఆనందం తెలియక దుఃఖం వచ్చింది కాబట్టి దుఃఖించాము ఇప్పుడు ఆత్మస్వరూపం ఆనందం అయ్యింది కూడా దుఃఖించాల్సి వచ్చింది అని మరింత దుఃఖించాల్సింది కాబట్టి నేను దేహము నేను ఇంద్రియములు నేను మనస్సు కర్తృత్వ హోక్తృత్వాలు కూడా దేహాది సాత్మ బుద్ధి అది శబ్దించు అహంకారము అనుకుంటే నేను ఆపి అహం సత్తికృత జీవాత్మవిజ్ఞాన నివర్తకమేవ సిద్ధం ఈ ప్రకరణం కొంచెం కఠినమైన ప్రకరణం ఇంతవరకు నేను గత రెండు మూడు రోజులుగా చెప్పుకొచ్చిన ప్రకారం ఇంకా దుంద్ర పురోపక్షాలు ఉన్నాయి దాని మీద ప్రతిబంధి సమాధానాలు ఇవేవి కొన్ని ఓపిడ్గా వాక్యాలు అన్వయం చేసుకుంటే కూడా మీ దగ్గర అనువాదం ఎంత ప్రసిద్ధిగా ఉందో నాకు తెలియదు కానీ నేనే అనువాదం చేయాల్సి వస్తే అవసరమైతే రెండు వాక్యాలు ఎక్కువైనా రాసి చదివి వాడికి కొంటకాలితే అవగాహన వచ్చి ప్రయత్నం నేను చేస్తాను అలాగే చేస్తూ ఉంటాను అంతైతే కొంచెం సైట్ పెరుగుతుంది పెరిగినా నష్టం లేదు చదివిన ఉపకారం కలగాలి మీరు కూడా జాగ్రత్తగా స్టడీ చేయాల్సి ఉంటుంది నేను కూడా జాగ్రత్తగా చూసి చెప్పాల్సి వచ్చింది మీరు వచ్చే ముందు జాగ్రత్తగా చూసి ఎందుకంటే కొంచెం అక్కడ వాక్యాలను అన్వాయించేయటంలో క్లేశం ఉన్నది అసలు వాక్యాల దారి వాక్యాలు లబ్ధనం గారు పుస్తకంలో ఉండి పుస్తకంలో ఉంటుందండి చెప్పి చెప్తుంటే అది వారు అలా అలా చెప్పిస్తే ఏ బాధ లేదు సో అలా చెప్పకూడదు కనుక పూర్తిగా చెప్పాలి సో ఎనివే చూడండి ఆత్మవిజ్ఞానం అనేది ఆత్మ విజ్ఞానం అంటే తన గురించి తనకు గల విజ్ఞానం నేను ఫలానా అనే విజ్ఞానాన్ని ఆత్మవిజ్ఞానం అంటారు నేను ఫలానా అనే విజ్ఞానము అది ఆత్మ బ్రహ్మాన్ని తెలుసుకునే వరకు తప్పేది కాబట్టి సో వీడేమనుకుంటాడంటే నేను జీవుడను అనుకుంటాడు జీవ వరకు ఒక పదం ఆత్మవిజ్ఞానం నేను జీవుడను అని అనుకుంటూ ఉంటాడు అటువంటి ఆత్మవిజ్ఞానం నేను జీవుణ్ణి కాబట్టి అల్పుడను అయోగ్యుడను కాబట్టి పూజ పురస్కారం చేసుకుని పరమేశ్వరుని ఆరాధించుకుని సర్గానికి పోవాలి అని వీడు అనుకుంటూ ఉంటాడు సో అటువంటి ఆత్మవిజ్ఞానం ఈ ఆత్మవిజ్ఞానం ఉన్నదే నేను జీవుడను అనే ఆత్మవిజ్ఞానం జీవాత్మ విజ్ఞానం అని ఉంది మీరు అనుకోదు అలా అనుకుంటే అది వాక్యం అన్వయం కాదు అక్కడ జీవాత్మ కాదు నేను జీవుడను అనే ఆత్మవిజ్ఞానం జీవహ ఇది ఆత్మవిజ్ఞానం జీవాత్మ విజ్ఞానం అది సమాస నేను జీవుడను అనే ఆత్మవిజ్ఞానం ప్రతివాద నేను జీవుడను అనే ఆత్మవిజ్ఞానం అది వికార అనుభిసంధికృత జీవ ఆత్మవిజ్ఞానం ఈ ఆత్మవిజ్ఞానం వికారం అంటే నిరంతరంగా మారిపోతూ ఉండే పూర్తి గిట్టేటువంటి ఈ దేహమునందు వీడికి అభిసంధి ఉంటుంది ఏదభిసంధి ఈ దేహమే నేను అనే అభిసంధి ఉంటుంది ఈ అభిసంధి వీడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేటండి అనుభూత అభిసంధి అసత్యం అభిసంధి కృత ఏముంది వికార అనుత ఓకే వికార అనృత అధికృత జీవాత్మ రెండు విషయం ఏంటండి నేను మీకు ఆనందగిరిని చూసి చెప్తాను ఆనందగిరిని బట్టి మీరు దిద్దుకోస్తాను ఆనందగిరి ఏమంటున్నారంటే తస్మాది మహారాజ్యసయా అర్థాంతరపరత్వ అసంభవాత్ వికారే అనృతాభిసంధికృతం అహం జీవ ఇవలం రూపం ఎన్నిజ్ఞానం దిద్దుకో వికార అరుత అభిసంధికృత అక్కడ అధికారి మాట లేదు అసలు అక్కడ శక్తి కాదు అధికారి ఇక్కడ ఇష్యూ కాదు వికార అనురత అభిసంధికృత ఎందుకంటే మీకు గడచిన సెక్షన్ లో వాడు సత్యాభిసంధుడు అనువృతాభిసంధుడు అనే మాటే వచ్చింది కాబట్టి చేటువంటి ఇదం వాక్యం తత్వమశి తత్వమసి అనే వాక్యము అటువంటి తప్పు ఆత్మ విజ్ఞానాన్ని త్రోసిపుచ్చి దాని స్థానంలో సదాత్మ విజ్ఞానాన్ని అహం సత్ ఇక్కడ త్రోసిపుచ్చటానికే ఇంపార్టెన్స్ తప్పుడు త్రోసిపుచ్చేస్తే మిగిలి ఉండేది సత్తే అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు పర్టికులర్ గా చెప్పక్కర్లేదు చెప్పిన నష్టం లేదు కాబట్టి తప్పుడు అభిప్రాయం ఆత్మస్వరూపాన్ని గురించి నేను కర్తని భోక్తని కర్మ చేయడం కర్త భోక్తాయి కర్మ చేయటం దూడ కామ్యకర్మను ప్రోత్సహించకూడదు గృహస్థు ఎవరి దగ్గరకో సిద్ధాంతల దగ్గరకో లేకపోతే పురోహితుల దగ్గరకో వెళ్తే వాళ్ళు కూడా సంసారంలో భాగంగా ఉన్నారు కనుక వాళ్ళు కామ్యకర్మని చెప్తారు అయ్యా మీకు కష్టం అంటే ఈ కామ్యకర్మం చేసుకోండి చెప్తారు చెప్తే కర్మం చేసుకుంటారు వీడు మహాత్ముడి దగ్గరికి వస్తారు ఒక పెద్ద మహాత్ముల దగ్గరికి వస్తారు ఆయన కూడా పంచాంగాలు ఇవి పెరిగేసి ఓ కామ్యకర్మం సజెస్ట్ చేస్తారు భాగవతంలో గట్టిగా నేను ఎందుకు చెప్తాను మహాత్ముడి వస్తే ఏం చేయాలి చూడు నువ్వేం చేస్తావంటే పరమేశ్వరుని శరణాగతి చేయి ధైర్యంగా ఈ కష్టం నుంచి బయటపడే ప్రయత్నం చేయి అని చెప్పి కొంత వాణ్ణి ఎలివేట్ చేసి ప్రయత్నం చేయాలి కామ్యకర్మ ఒకవేళ అత్యవసరమైతే ముందుకు పుష్ చేసినా ఎలివేట్ చేసి ప్రయత్నం చేయాలి కామ్యకర్మ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే సరే కానీ అని వాడితో పాటుగా ఈ మే బ్లెస్ హిమ్ బట్ యువ సెల్ఫ్ టేక్ ఇట్ అస్ జాబ్ టు పుష్ హిమ్ టు కామ్యకర్మ వాడికి దృష్టి లేకపోయినా కామ్యకర్మ దృష్టిలో ప్రవేశపెట్టటం అది మహాత్ములు చేయదగ్గ ఫలితాలు ఎందుకంటే కామ్యకర్మలోకి మనిషిని పుష్టి చేయటం అంటే అజ్ఞానంలోకి పుష్టి చేయటం అని అర్థం వాడు అజ్ఞానంలో ఉన్నాడు ఆల్రెడీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తత్వమశనే మహావాక్యం ఏం చేస్తుందంటే నేను కర్తా భోక్త అయిన జీవుడను పరిచ్ఛిన్నడము వాళ్ళు ఇంకా అన్ని నేను పుట్టాను చచ్చిపోతాను నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను రేపు దుఃఖపడతాను ఎల్లుండి సుఖపడతాను నాకు ఏమన్నా డబ్బై వేలు వచ్చే ముప్పై ఏళ్ళొచ్చే వైఎవనంలో ఉన్నాను ముసల్తనంలో ఉన్నాను అంటూ ఈ విధంగా మనిషి తన గురించి తాను ఎన్ని రకముల అనూతమైన అభిసంధిని కలిగి ఉంటాడో వాటినన్నిటినీ నివారణ చేసి తత్వమకి నీ స్వరూపాన్ని తెలుసుకో నీవు సద్్రూపుడవు అని చెప్పడం కోసం బోధించటం కోసం వచ్చిన వాక్యం కాని ఇది ఉపాసనతోటి కర్మతోటి సంబంధం ఉన్న వాక్యము కాదు ఇది తర్వాత ఇది షష్టాధ్యాయస్ इति श्री गोविंद भगवत पाद श्री शंकर भगवत शंकर खगोविंद्यदशिष्यमहंसपरवराजकाचार्यीशंकर्योपन ष्याय सूर्ण తర్వాత ఏడో అధ్యాయం మొదటి మంత్రంలో మాట అందాము అధీహి భగవంతో పాఠం చెప్పిన తర్వాత మళ్ళీ అధీహి భగవ ఇది అంటే భగవ అంటే పూజనీయా అధీహి అంటే చెప్పండి బోధించండి ఇది హోప ససాద సనత్కుమారం నారద అంతా అయా మహాత్మా మాకు ఆత్మస్వరూపాన్ని బోధించండి అంటూ సనత్కుమార మహర్షి వద్దకు నారదుడి వైద్యాడు నారదుడు సనత్కుమారిడు ఏదో ప్రసంగం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది ఏదో అధ్యాయం అది సమయం వచ్చినప్పుడు ఈశ్వరానుగ్రహం కట్టి చూద్దాం ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివాశిష్యే శ్యామి శ్యామ్ శు శాంతి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాగేణ మార్గేణ మహిమహిషాహ బ్రాహ్మణే శిష్యువముషం అవకాశ సమస్య సుఖన భూమి